తిరుమల లీలామతం ఇరవై రెండవ అధ్యాయం జ్ఞానాచలం మోక్షాచలం వెంకటాచలానికి భవిష్యత్తుర పురాణంలో ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం పాపాలు నాశనం చేసే శక్తి కలదు కాబట్టి వెంకటాచలం అని మాధవుని కథ చెప్పారు కదా వరాహ పురాణం వామన ఇతర పురాణాలలో వేంకటాచలానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ప్రస్తావన చేస్తారు వేదవ్యాసులు ఇక్కడ ఇచ్చింది ఇంకొక వ్యాఖ్యానం ఈ పురాణాల్లో వేమ్ అంటే అమృతం అనే మోక్షమని అర్థం చెప్పారు సంస్కృతంలో వా శబ్దానికి పాపాలు అన్న అర్థమే కాక మోక్షం అమృతం అని కూడా అర్థమైంది కట అంటే భవిష్యోత్తర పురాణంలో నాశనం చేసేది అని అర్థం చెప్పుకున్నాం కదా ఈ పురాణాల్లో కటకు ఐశ్వర్యం అని అర్థం చెప్పారు ఈ పర్వతం మోక్షాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేది కాబట్టి వెంకటాచలం పేరు వచ్చింది అంటారు ఈ రెండు అర్థాలకు సాంగత్యం ఉంది సమన్వయం చేసుకోవడం అంత కష్టం కాదు ఎంతవరకు మనకు పాపాలు ఉంటాయో అంతవరకు జ్ఞానం రాదు జ్ఞానం వస్తే గానీ మోక్షం రాదు శ్రీ మధ్వాచార్యుల వారి బ్రహ్మసూత్ర భాష్యానికి జయ వారు టీక రచించేటప్పుడు పాపానికి జ్ఞానానికి ఉన్న సంబంధం గురించి వివరించారు మనకి పాపాలు ఉన్నప్పుడు సాధన జరగడం కష్టం శాస్త్రం చదవాలన్న ధ్యాస ఉండదు ఒకవేళ చదవగలిగినా అర్థం కాదు పోని కొన్ని సందర్భాలలో అర్థం తెలిసినా ఆచరించడానికి అనుసంధానం చేసుకోవడానికి బుద్ధి ఆచరించితే కాని అర్థం తెలిసిన ఆ జ్ఞానానికి ప్రయోజనం లేదు ఇలా జ్ఞాన సంపాదనకు ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి పాపాలు నాశనమైతే ఈ ప్రతిబంధకాలు తొలగి సాధన సాగుతుంది అలాగే పాపాలు ఉన్నంత వరకు లేదా ధనం ఉన్నా పాపాలు ఉంటే అనుభవించే అవకాశం ఉండదు ఇలా ఐశ్వర్యం కావాలన్నా దాన్ని అనుభవించాలన్నా పాపాలు పోవాలి అవి పోతే జ్ఞానం ఐశ్వర్యం మోక్షం నాణ్యం పంధాహ ఆయన ఆయ విద్యతే అని పురుష సూత్రంలో చెప్తారు జ్ఞానం వలనే మోక్షం అని కేవలం కర్మ వల్ల సాధ్యం భవిష్యోత్తర పురాణంలో మాధవుని పాప ప్రక్షాళనతో వచ్చిన వెంకటాచలం పేరుకు వరాహ వామన పురాణాల్లో మోక్ష ఐశ్వర్యాలిచ్చేది కనుక వెంకటాచలం అన్న పేరుకు సమన్వయం అవుతుంది భవిష్యోత్తరంలో మాధవునికి పాప ప్రక్షాళనకు తర్వాత బ్రహ్మ అతని భవిష్యత్తు గురించి చెప్తారు ముందు ముందు అతడు ఆకాశరాజుగా పుట్టి భగవంతుణ్ణి అల్లుడుగా పొంది భగవద్ అనుగ్రహంతో ఉద్ధారమై మోక్ష ప్రాప్తి పొందుతాడని మాధవని కథ వామ్మన వరాహ పురాణాల్లో చెప్పిన అర్థాలు అంటే ఐశ్వర్యం మోక్ష ప్రాప్తితో ముగుస్తుంది